I'll give you the favorite song. RNEY KRIRACIA SATYAU gana to soha ఖినవన్ తుకా సుఖి నవన్ తు అఖండ మండల చరాచరం తర్శిత ఏనా తస్మ నిన్నీ ఓంకారం గురించి చెప్తున్నారు ఓంకారం చేసేటప్పుడు వెన్నెను నెటారుగా పెట్టుకోవాలనేది మన అందరికి తెలిసిన విషయమే అయితే మనం ఏదైనా పాట పాడేటప్పుడు చేసేటప్పుడు స్వామి చెప్పిన విషయాన్ని మీరు సరిగ్గా గ్రహిస్తూ అది తప్పకుండా పాటిస్తారు ఇక్కడ పాట ఎక్కడ మొదలవుతాను మూలాధారం దగ్గర మొదలవుతాను ఇక్కడ నుంచి పైకి లేవాలి అందుకే ఆయన ఏం కొంచెం ఎక్కువ దీర్ఘం చేస్తే అది ఎక్కడికి వెళ్తాంది ఆ అంగిట్లో ఆ మెత్తటి ప్రదేశం నుంచి సహస్రారాన్ని చేరుకుని ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి ఆ సహస్రం వికసించటానికి ఉపయోగపడుతుంది మనం పాడేది పాట కాదు ఆ పరమాత్మని దర్శించటానికి చేసే ఒక ప్రక్రియ ఇది పెద్దలు చెప్తారు ఏ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు కూడా ముందు రెండు మూడు సార్లు ఓంకారం చెప్పి మీరు ఆ పనిచేస్తే అది సత్ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు ఓంకారం ఆ ఊ మా అనే మూఢక్షరాలతో కూడింది అది మనం గ్రహించం అసలు మొదలుపెట్ట తర్వాత ఆ జాగ్రత్త అవస్థకి ఊ స్వప్నావస్థకి మాస్ సుక్షిప్త అవస్థకి సంకేతం ఈ సైంటిఫికల్గా కూడా ఆలోచిస్తే ఈ ఓంకారం చేయటం వల్ల మన బ్రెయిన్లో ఉన్న ఆల్ఫా బీటా తీటా అనే ఈ బ్రెయిన్ బేవ్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అయ్యి మనలో ఒక శక్తిని క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు ఇది మనం తత్వం అనుకుంటున్నాం ఇక్కడేదో మరి కొంతమంది అనుకుంటారు వాళ్ళకేం పని పాట లేకపోతే చేరారు ఏదో చెప్పుకుంటున్నారు ఏమో ఉపయోగం ఉంది మన శ్రీకాంత్ అంటున్నాడు కదా అయితే తత్వానికి సైన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది అది దాన్ని మనం గ్రహించగలిగితే దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ మనకి తెలుస్తుంది అంటే స్వామి చెప్పిన దాన్ని మీకు కొంచెం నాకు తెలిసింది రకంగా వారి స్ఫూర్తితో మీకు అనలైజ్ చేసాలనే ఉద్దేశంతో నేను ఈ ఓంకారం గురించి చెప్పాను అసలు తత్వం ఎందుకు కావాల్సి వచ్చింది అందరూ ఇళ్ళ దగ్గర ఉన్నారు చక్కగా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు బాబు సంసారంలో పనులు డాక్టర్లు డాక్టర్లు ప్రా ప్రాక్టీస్లో డబ్బులు సంపాదించుకోవటం లేకపోతే ఇంజనీర్లు ఇంకెక్కడో బిల్డింగ్లు కన్స్ట్రక్షన్లు వాటిలో నిమగ్నం అయిపోయి ఉంటే మనకు తత్వం ఎందుకు కావాల్సి వచ్చింది అసలు ప్రతి జీవి సమస్యలతో ప్రొద్దున లేచిన దగ్గర నుంచి బాగా ఉన్న వాళ్ళకి సమస్య లేని వాళ్ళకి సమస్య జీవభావంలో ఉన్న ప్రతి వ్యక్తి సమస్యలతో కొట్టు మెట్టాడుతున్న సమయంలో మరి ఆ తపనతో ఒక గురువుని ఆశ్రయించి నా సమస్య ఎట్లా తీర్చుకుంటాను ఈ సంసారం అనే భవ భవరోగంతో నేను ఈ సంసారం అనే సముద్రంలో నేను మునిగిపోయి ఉన్నాను నా సమస్యని తీర్చు బావని శరణాగతి పొంది ఆ గురువు సన్నిధానంలో మనం ఆ సమస్యను తీర్చుకోగలమని దానికోసం మనకి ఈ తత్వం యొక్క వివేకం కావాల్సి వచ్చింది జీవుడంటేనే సమస్య జీవితం అంటేనే సమస్య సమస్య లేని వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా ఉండరని నా ఉద్దేశం అయితే ఆ సమస్యను విధానంలో ఉంది ఆ సమస్యను పరిష్కరించుకునే విధానంలో ఉంది ఈ పరిష్కరించుకోవటానికే ఈ స్వరూప జ్ఞానం చెప్పారు ఇప్పుడంతా ఇప్పటివరకు చెప్పిందంటారు స్వరూప జ్ఞానం స్వరూప జ్ఞానం అంటే నేనెవరు నువ్వెవరు ఈ పంచభూతాత్మకమైన స్థూల శరీరానువా ఈ మనసు బుద్ధి చెప్తా అనే సూక్ష్మ శరీరాన్వా అజ్ఞానం అనే కారణ శరీరాన్వా మహాకారణ శరీరం బ్రహ్మ అనే మహాకారణ శరీరానువా శరీరం అంటే అవయవాలేనా చైతన్యం అనే ఒక పరిధిలో విసుకుపోయి ఉన్న ఈ తత్వాలన్నిటినీ శరీరం అన్నారు శీలించేదే శరీరం శీలించేదే అంటే ఒకప్పుడు ఉంది ఒకప్పుడు నశించిపోతుంది శరీరం ఈ నశించిపోయే శరీరం కోసం మనం ఎందుకు ఈ కాలాన్ని అంత అందుకని శరీరాన్ని మనం శరీరం నేననుకున్నప్పుడే సమస్య ఇక నీళ్ళు రెండు భాగాలున్నాయని అసలు మామూలు వ్యక్తులుగా మనకు అసలు తెలియనే తెలియదు ఇక్కడ శరీరము చైతన్యం చైతన్యం లేకపోతే శరీరం జడమే ఈ ఇరవై నాలుగు తత్వాలు కూడా అంతఃకరణ చతుష్టయం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు విషయేంద్రియాలు ప్రాణేంద్రియాలు కలిసి ఈ జ్ఞాత ఇదంతా జడ పదార్థమే ఈ చైతన్యం మనలో ఏం చేస్తుంది ఈ జడ పదార్థాలని యాక్టివ్గా పనిచేస్తాం చైతన్యం అంటే ఏంటి ఇక్కడ ఆత్మే జ్ఞాతే అయితే ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా పనిచేస్తుంది మనలో అనేది సమస్య అందుకనే నేనెవరు అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు సోహో అన్నారు సాహం అహం అంటే నేను సా అంటే ఈ పైకి కిందికి తీసుకునే ప్రాణశక్తిని సా అంటే పరమాత్మ ఈ పరమాత్మ నేను నీలోనే ఉన్నానే బాబు ఒకసారి చూసుకో నువ్వు ఎక్కడో బయట పెట్టుకుంటున్నావేంటి నేను నీలోనే ఉన్నాను అని చెప్తున్నాడు ఈ సౌహం చెప్పిన తర్వాత నా అహం అన్నాడు అహం అంటే నేను నేననే ది ఏం చేస్తుంది స్ఫురిస్తోంది నేనున్నాను నేనున్నాను అని చెప్తుంది ఈ నా అంటే చివరికి ఏం ఈ అహం కూడా లేనిదే అని చెప్పుకొచ్చారు ఆత్మ చైతన్యం లేదే లేనిదాన్ని మళ్ళీ అదే పట్టుకుని వేలాడటం అయితే ఇక్కడ विद्यासागर ना। गुस्तक नाग भागा जीवड़ आत्मा ब्रह्म पम् नाग भागा इपड़ी पंचीतरण इवनोक स्थाई रक आत्म लेने आत्म गुरी त అయితే వీటన్నిటి నుంచి మనం బయటపడేయటానికి శంకర్లు దక్షిణామూర్తి శ్లోకాలనేది మనకి నేర్ చెప్పారు ఈ జీవుడు సుఖదుఖాలతో బాధపడుతున్నాడు ఈ దుఃఖాల నుంచి మనం ఎట్లా బయటపడేయాలని శంకర్లు ఆలోచించారు దానికోసం భాష్య గ్రంథాలు ప్రకరణ గ్రంథాలు శ్లోకాలు కొన్ని స్తోత్రాలు చెప్పారు భాష్య గ్రంథాలు ఉత్తమాధికారులకి ప్రకరణ గ్రంథాలు మధ్యమాకా మధ్యమాధికారులకి ఈ శ్లోకాలు అనేవి మందాధికారులకి ఈ శ్లోకాలు పది శ్లోకాలు దక్షిణా మత్య శ్లోకాలు దక్షిణ అంటే దక్షిణ భాగం దక్షిణ దక్షిణ భాగం జ్ఞానానికి సంకేతం ఈ జ్ఞానం ఏం చేసింది వామ వైపు వమ వమతీతి వామ అన్నారు ఈ జ్ఞానం ఈ వామ వైపు ప్రతింది అదే క్రియగా మారింది ఎప్పుడైతే క్రియ చేసావో అది సృష్టి అయింది క్రియ లేకపోతే సృష్టి లేదు అయితే అక్ష పురుష జ్ఞానంలో దక్షిణ భాగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అట్లాగే మనలో దక్షిణ భాగం దక్షిణమూర్తి ఇది జ్ఞానం కర్మ జరగాలన్నా కూడా మనం ఒక పువ్వుని చూసాం ఒక గులాబు ఏం చెప్తుంది జ్ఞానం ముందు కళ్ళతో చూసావు చూసిన తర్వాత అది గ్రహించింది గ్రహించేది మనసుకు చెప్పింది అదే చాలా అందంగా ఉంది కోసి తల్లలో పెట్టుకో అని చెప్పింది చెప్పినప్పుడు మనసు ఏం చేసింది కర్మేంద్రియానికి ఆర్డర్ వేసింది ఆ కర్మేంద్రియానికి ఆడరేసినప్పుడు మనసుతో మనస్సుతో ఆలోచించే వ్యక్తి అంటే జీవభావంలో ఉన్నవాడు వెళ్ళి దొరికిన వాళ్ళింట్లో పువ్వు కోసి తల్లో అది జ్ఞాని జ్ఞాని అయిన వాడు బుద్ధి పరిధితో ఆలోచిస్తాడు కొంచెం సేపు క్షణం ఇదేంటి వాళ్ళ పువ్వు నువ్వు కోసి పెట్టుకోవచ్చా అడగకుండా పెట్టుకోవచ్చా పోయే ఇది బుద్ధి చేసే పని జ్ఞాని ఎప్పుడు బుద్ధి పరిగా ఉంటాడు ఆలోచించి మాట్లాడతాడు ఏది పెడితే మాట్లాడదు ఇక్కడ సమస్య తయారవుతుంది ఈ సమస్య వల్ల ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదా ఆలోచించుకోవాలి ఏది పెడితే మాట్లాడతానికి వీర్లేదు అట్లాగే కర్మ చేసే విధానం త్రిపుటి ద్వారా జరుగుతుంది త్రిపుటి ఏంటి ఇక్కడ జ్ఞానేంద్రియం మనస్సు కర్మేంద్రియం కర్త చేసేవాడు చేసే ప్రక్రియ చేసే పని అట్లాగే ఇప్పుడు మనం ఈ తత్వం నుంచి బయటపడాలంటే మనం ఇప్పుడు జీవుడే సమస్య ఉన్నాం ఈ సమస్య మనకి ఎట్లా పరిష్కారం అవుతుంది అని నిర్ణయించారు ఇప్పుడు అసలు మనం ఎక్కడున్నావు జీవుడు ప్రపంచం జగత్తు అంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు ఈ జీవుడికి ప్రొద్దున లేచిన దగ్గర నుంచి ఘర్షణ ఎవరితో ఘర్షణ ప్రపంచంతో ఘర్షణ సేపు ఏం ఘర్షణ లేదు హాయిగా నిద్రపోయాం ప్రొద్దులు లేచిన దగ్గర నుంచి ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులతో ఏదో ఉన్న ప్రపంచంతో ఒక ఘర్షణ ఈ ఘర్షణ మొదలయ్యేటప్పటికీ సమస్య మొదలైంది సమస్య తీర్చుకోలేని వాడు దుఃఖపడుతున్నాడు సమస్య తీర్చుకోగలిగినప్పుడు ఆనందాన్ని బుద్ధి పరిధిలో జ్ఞాయాన్ని ఆనందాన్ని పొందుతున్నాడు ఇప్పుడు శంకర్లు ఆలోచించారు ప్రపంచమే కదా ఇప్పుడు సమస్య ప్రపంచం లేదని చెప్తే పోతుంది అయితే కళ్ళతో చూసే ప్రపంచాన్ని లేదనగలవా ఎవరైనా ఒప్పుకుంటారా ఒప్పుకోరు అందుకని ఆయన ఒక దృష్టాంతాన్ని చెప్పారు దృష్టాంతం అంటే ఎప్పుడు కూడా మన ప్రయాణం ఎట్లా జరుగుతుందంటే మనకు తెలిసిన దాని నుంచి తెలియని దానికి ప్రయాణం చేస్తాం తెలియని దాన్ని మనం పట్టుకోలేం కదా ఎవరో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నాలుగు ల్యాండ్ ఉంటాయి ఆ ల్యాండ్ ఏం చేస్తాం వాళ్ళ ఇంటికి వెళ్తాం ఏమండి వాళ్ళ నాడు వెళ్ళేటు మళ్ళీ అక్కడి నుంచి ఆవిడ చెప్పిన దోవ ద్వారా నెమ్మది నెమ్మదిగా ప్రయాణం మొదలుపెట్టి మనకు కావాల్సిన వాళ్ళ ఇంటికి మనం చేస్తాం అది తెలిసిన దాని నుంచి తెలియని దానికి ప్రయాణం చేస్తాం ఇప్పుడు ప్రపంచం లేదనటానికి బీజశాంత రివాంతురు అన్నాడు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతులే అన్నాడు విశ్వం ఎట్లా ఉందండి ఒక అద్దంలో ఒక పట్టణం ముందు ఒక అద్దం పెడితే అందులో ఒక నగరం మనకు ఆ పట్టణం అంతా ఆ దర్పణంలో కనపడుతుంది అంత పెద్ద విశ్వం ఈ దర్పణంలో కనపడుతుందా ఈ దర్పణం తీసేసాం ఈ విశ్వం ఈ నగరం ఎక్కడి పోయింది లేదు లేనిదాన్ని మనం ఏమంటున్నాం అసత్తు అంటున్నాం ప్రతిబింబం అంటున్నాం ఉన్నదాన్ని మనం సత్తు అంటున్నాం బింబం అంటున్నాం ఎప్పుడు కూడా సత్తే మూడు కాలాల్లో మార్పు ఆసక్తి లేనిదే ఎప్పుడైతే నగరం దర్పణంలో ఉండి బిమ్మంగా ప్రతిబింబంగా కనపడిందో ప్రతిబింబం లేనిదే అంటే ఈ ప్రపంచం నీ మనసు అనే దర్పణంలో నీ భావాలే ఇక్కడ ప్రపంచంగా మారిన భావముడిన లోపల మరి ఎక్కువ లోపల భావరూపంగా బయటికి వస్తు రూపంగా ఉంది స్వామి చెప్పేవారు నీ సమస్యలే ఐ మీన్ నీ సంస్కారాలే నీ మనసే సంస్కారాలు మూట ఈ సంస్కారాలే నీకు ప్రపంచంగా కనపడుతున్నాయి ఎవరెవరు తారసపడాలో అందరూ నీకు తారసపెడుతున్నారు ఎందుకంటే నీ సంస్కారం వదిలించుకోవటానికి నువ్వు వచ్చి కర్మ రద్దు చేసుకోవటానికి జన్మ కోసం కర్మ కర్మ కోసం జన్మ ముడిబడి జన్మము కర్మము ఈ రెండు చేరి విశ్వంబాయను కడువేకతోడ బయలును కనె కళ్ళైపోవునన్నారు ఈ కర్మ కోసం నువ్వు జన్మ తీసుకుని వచ్చావు ఈ మనసే కర్మ మోట ఈ సంస్కారాల మోట దీనివే వదిలించుకోటానికి నీకెవరెవరు తారసుపడాలో వాళ్లే తారసుపడుతున్నారు అందరు ఒకళ్ళకు ఒకళ్ళకి తారసుపడిన వాళ్ళు మిగిలిన వాళ్ళకి తారసుపడదు అయితే ఇది జరుగుతున్నప్పుడు నువ్వు గ్రహించుకోవాలి ఈ శ్రీకాంత్ గారి చెప్తున్నా ఇదంతా కూడా స్వరూపజ్ఞానమే ఎవరో ఒకళ్ళు నీకు ఎదురైనప్పుడు సమస్య వచ్చినప్పుడు ఓహో నా కర్మ రద్దు చేయడానికి వీళ్ళు వచ్చారు నా కర్మ రద్దు అవుతుంది అందుకని నేను దీన్ని దీని గురించి నేను బాధపడను వాళ్ళు ఏది పనిష్మెంట్ ఇస్తే అది తీసుకుంటా వాళ్ళు ఏది ఆనందం ఇస్తే అది నా కర్మ రద్దయిపోతాందిగా పెద్ద మూట నెట్టిన పెట్టుకుని వచ్చాను ఈ జన్మకి ఈ మోటలో కొంత భాగం వదిలిపోతానుగా నా బరువు తగ్గిపోతాందిగా అని ఆనందపడమని చెప్పేవారు అట్లాగే ఈ ప్రపంచము ఇప్పుడెప్పుడు అసత్యం అనుకున్నప్పుడు అసత్యం అసత్యమే దర్పణంలో ఉన్నట్లుగా ఉంది ఇది దర్పణం తీసేస్తే ప్రతిబింబం పోయింది అప్పుడు ప్రపంచం అసత్యమే అయిందిగా అట్లాగే మనం రాత్రిపూట నిద్రపోతున్నాం నిద్రపోయినప్పుడు స్వప్నం వచ్చింది ఒక కళ వచ్చింది ఏం కళేదో నేను ఒక మహారాణిని నా చుట్టూ అంత రాళ్ళు రవ్వలు ఎవరు ఏనుగులు బుర్రాలు ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ ప్రొద్దున్న లేస్తే ఏమైపోయినాయి ఇవన్నీ స్వప్నం స్వప్నం లాగా ఈ ప్రపంచం కూడా మనం ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండటంలా స్వప్నంలోనేమో నిద్ర వల్ల అజ్ఞానం వచ్చింది జీవితంలోనేమో మాయ వల్ల అజ్ఞానం వచ్చింది ఇప్పుడు జీవుడు అజ్ఞానంలో ఉన్నాడు అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి ప్రబోధ సమయే జ్ఞానాన్ని తెచ్చుకోవాలి జ్ఞానాన్ని తెచ్చుకోవాలంటే ఈ మూడిటి మనం విమర్శించాలి ప్రపంచం జీవుడు జగత్తు మొదట ప్రపంచం లేదని చెబుదాం ఈ ప్రపంచానికి ఈశ్వరుడికి మధ్యలో జీవుడు ఉన్నాడు ఈ రెండు కొనలని కలుపుతున్నాడు జీవుడంటే ఎవరు ఉపాధికమైన ఉపాధితో కూడిన చైతన్యం ఈశ్వరుడు నిరుపాధితమైన చైతన్యం ఇక్కడ కించిజ్ఞాత్వం అంటే ఒక ఒక ఉపాధిలో కాంపాక్ట్ గా ఉన్నాడు ఈయన తను తను ఖండఖండాలుగా చేసుకున్నాడు ఇక్కడ ఈశ్వరుడు అఖండంగా ఉన్నాడు సమిష్టిగా ఉన్నాడు ఈ జీవుడనే భావాన్ని ఈ ఉపాధి అజ్ఞానాన్ని తీసేస్తే ఇది ఈశ్వరులో కలిసిపోతుంది ఈశ్వర చైతన్యం సర్వవ్యాపక స్థితిలో ఉంది ఇక్కడ ప్రపంచం లేదని నిర్ణయించాగా ఎట్లయితే దర్పణం తీసేస్తే దర్పణం అంటే నీ మనసే నీ అంతఃకరణ మనసే ఇక్కడ జీవుడికి ఉపాధిమో అంతఃకరణ ఈశ్వరుడికి ఉపాధేయం మాయ దర్పణ దృష్టాంతంతో స్వప్న దృష్టాంతంతో మనం ప్రపంచాన్ని వదిలియచ్చు ఈ జ్ఞానం రావాలంటే స్వాత్వ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి ఈ చైతన్యం పరిమితమైంది బాహ్య ప్రపంచం బొట్టిదని తెలుసుకోవాలి మాయ తొలికేటప్పటికీ ప్రపంచం కూడా తొలిగింది ఇది ద్వయంగా ప్రపంచం అద్వయంగా సాక్షాత్కరించింది ఈ సాక్షాత్కారం వల్ల జీవ జగదీశ్వరులనే త్రిపుటిలో జగత్తనే సమస్య లేకుండా తొలగిపోయింది అదే మన అది ఈ చైతన్యం ఎక్కడైంది ఇది మన చైతన్యంలో చేరింది మన చైతన్యానికి ఉపాధి లేకుండా తొలిగిపోయింది నిరుపాధికంగా మిగిలింది దానితో జీవభావం ఎగిరిపోయింది విస్తరించిన చైతన్యమే ఈశ్వరుడు కాబట్టి ఈశ్వర భావం అందులోనే కలిసింది మూడు ఏకమైనప్పుడు आत्मस्वरूपमेदी इधे ऐका लेक सर्वात्म भाव इकड़ जीवन ईश्वर ले प्रपंचम को ले इक दक्षिण अना कदा इधे ज्ञानशक्ति बाम वेटपी क्रियाशक्ति इंदा चुप्त पंचीक अवी उ वाटल శక్తికి రూపముగా ఈ శక్తి ఎప్పుడైతే వామరూపం శక్తి అయిందో ఇది నీకు ఇచ్చగలిగినప్పుడు ఇచ్చాశక్తి అయింది జ్ఞానం కలిగినప్పుడు జ్ఞానశక్తి అయింది క్రియ చేసినప్పుడు క్రియాశక్తి అయింది మరి అక్కడ బీజాక్షరాలు అంటున్నారు ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు రుద్రుడు అని చెప్తున్నారు ఉన్నారా అక్కడ బ్రహ్మగారిని మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ మనలో ఉన్న లక్షణాలు బట్టి వేవర్త లక్షణం స్వరూప లక్షణం వీటి ద్వారా బ్రహ్మ నిర్ణయించాం మహావాక్యాల ద్వారా నిర్ణయించాం ఈ బ్రహ్మ బ్రహ్మగా ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఈయన బ్రహ్మ మీరందరిలో కొంతమంది బ్రహ్మలు కొంతమంది విష్ణువులు కొంతమంది ఈశ్వరులు ఉన్నారు లోకాలు ఉన్నాయా వైకుంఠం స్వర్గం నరకం ఉన్నాయా మనం అనుభవించే సుఖాలను బట్టి స్వర్గం అన్నాం వైకుంఠం అన్నాం మను అనుభవించే బాధను పెట్టి అదో లోకాలు చెప్తున్నాం అంతేగాని అక్కడ లోకాలు లేవు వీళ్ళందరూ విష్ణుమూర్తులు ఈశ్వరమూర్తులు వీళ్ళందరూ లేరు లోకందులు తెగిన పిమ్మటం అలోకందు స్వరూపానికి ఆ దానికి వెనుకాల ఉన్న జ్ఞానమే పరమాత్మ స్వరూపం అని చెప్పారు ఇక్కడ ఉన్నాం మనం ఇదంతా ఇదొక లోకం ఆ బయట ఉన్నారు అదొక లోకం మనం ఇంట్లో ఉన్నాం అదొక లోకం లోకాలు మనమే తయారు చేసుకున్నాం ఇప్పుడు ఈ శక్తులు ఈ పంచ పంచశక్తులు పంచ ఉన్నారే వీళ్ళని కోరికలతో ఉన్న వాళ్ళు ఎందుకంటే ఆ శక్తిని వాళ్ళు తెచ్చుకోవటం కోసం అయితే ఈ పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి పెద్ద పెద్ద సెంటెన్సులు పెట్టి చేసుకోలేని వాళ్ళు ఈ బీజాక్షరాలతో కొలుస్తారు అం ఎం రం లం బ్రహ్మ అగ్ని అగ్ని తత్వాన్ని చెప్తుంది అట్లా ఈ శ్రీకాంత్ నీకోసం చెప్తున్నా నేను ఆ స్వరూప జ్ఞానం కోసం ఇవన్నీ పంచీకరణలో ఇవన్నీ కూడా స్వరూపం తెలిసిన తర్వాత ఇంతకు ముందు సమస్యలో నువ్వు ఇరుక్కుపోయావు ఇప్పుడు సమస్యను నువ్వు పావును ఆడిచ్చినట్టు ఆడించవచ్చు నీ కంట్రోల్లో ఉంటుంది సమస్య అంతకుముందు సమస్య కంట్రోల్లో నువ్వు ఉన్నావు उड़ेटपी सुख दुख इकड़ प्रपंचम लेदने की सर्वात्म भाव वे अपंचम एक्चिंद एट्ला बीजशात रिवांकुर अब बीज उ బీజం అంటే ఏంటి ఒక చిక్కుడు గింజ ఆ గింజలో రెండు అటు అటు ఒక ఐదు ఇటు ఒక ఐదు మధ్యలో చిన్న మొలక బీజస్ అంతా వివాంకుర అంకురంలాగా ఉంది ఆ బీజాల మధ్యలో అంకురంలాగా ఉంది ఈ అంకురం ఏమవుతుంది మొలకెత్తుతుంది మొలకెత్తినప్పుడు ఏమైంది వృక్షం అయింది వృక్షం నుంచి ఏమొచ్చినాయి పలాలు వచ్చినాయి ఫలాల నుంచి ఏంది మళ్ళీ కోస్తే ఏంటి అందులో బీజం వచ్చింది బీజం వృక్షం ఫలం బీజం వృక్షం ఫలం మనం కూడా ఏం తిరుగుతున్నాం జన్మ కర్మ జన్మ కర్మం పునరపి జన్మనం పునరపు మరణం ఇంకెక్కడో బ్రేక్ వేయాలండి అయిపోతే ఇంకెళ్ళే సంగతి ఇట్లా తిరుగుతూ ఉన్నామా ఏంటి ఒక సరైన గురువుని ఒక బ్రహ్మనిష్ఠుడైన గురువుని చూసి ఆ గురువు శరణాగతి పొంది అసలు నేనెవరో తెలుసుకుని ఈ కర్మ రద్దయ్యేగానేదో చూసుకుని జన్మ రాహిత్యాన్ని చేసుకోవాలి ఈ జన్మే చివరి జన్మగా చేసుకోవాలి ఈ బీజంలో శక్తి ఉందన్నా కదా అంకురం ఉందన్నా కదా అంకురం దానింతట ఏదో మంచిందో ఏంటి దానిలో ఒక శక్తి ఉంది అంకుర శక్తి ఆ శక్తి ఇది చెట్ ఆ శక్తి లేకపోతే ఇది బీజం మళ్ళీ మొలకెత్తదండి నిన్న ఆవిడ లెక్చరర్ గారు చెప్తున్నారు ఆ శక్తి ఇప్పుడు చచ్చిపోయిన విత్తనాలు ఉన్నాయండి ఆ గులో మొలకేసాం మళ్ళీ మొలకెత్తుతయా ఇప్పుడు మన జీవితం కూడా అంతే ఈ ఈ కర్మలన్నీ రద్దు చేస్తున్నామండి మనకు మొలకెత్త సమస్య లేదు అందుకే నాది చివరి జన్మ అని చెప్పగలిగే శక్తి మన దగ్గర రావాలి ఈ ఈ ఈ సాధనంతా అయిపోయేటప్పటికి ఎవరికి వాళ్లే ఎవరికి వాళ్లే ఆత్మ విమర్శ నీలో ఏం దోషాలు ఉన్నాయి సూక్ష్మంగా ఉన్నాయి సూక్ష్మతరంగా ఉన్నాయి దాన్ని నువ్వు సపరేట్ చేసుకుని నీ సంస్కారాలు నీ వాసనలు పోగొట్టుకునే ప్రయత్నమే ఈ సాధన ఈ జన్మే అందరికీ ఇక్కడ కూర్చున్న కూడా చివరి జన్మ అవ్వాలని నా ఉద్దేశం ఈ ఆత్మ చైతన్ చైతన్యం నిర్వికల్పతత్వం నిర్వికల్పతత్వం అంటే ఇది అద్భుతమైన శక్తి ఇదే మాయాశక్తి ఈ నిర్వికల్పతత్వం అంటే ఇక్కడ ఏ ఇది పరిణామ క్రమును దేశ కలన కాల కళనా వై వైచిత్ర చాలా విచిత్రమైన విషయం చైతన్యం ఏమైంది పరిణామం చెంది దేశంగా మారింది దేశం కదిలి కాలంగా అయింది కాలం మళ్ళీ వస్తువుగా అయింది దేశ కాల వస్తు జీవుడు అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేదం పరమాత్మ అంటే ఈశ్వరుడు దేశ కాల వస్తు అపరిచ్ఛేదం ఆయన ఖండఖండాలుగా లేడు మనం ఎప్పుడైతే మన ఉపాధితో విభజించుకుని మనం జీవుడై కూర్చున్నాం అప్పుడేమయో అహంకారంతో నేను నాది నేన నేనున్నావు తర్వాత నాది వచ్చింది ఈ నాది ఎవరు ఇల్లు వాకిలి ఇల్లు పిల్లలు డబ్బులు భోగభాగ్యాలు ఎన్ని నావి అంటున్నావు నాది అనేటప్పటికీ స్వార్థమైన జీవితం మొదలైంది శుద్ధ సత్వంలో నిస్వార్థమైన జీవితాన్ని గడపాలి ఇప్పుడు ఏం చేయాలి నేను నాది కాదు అందరూ నా వాళ్ళే ఈ ప్రపంచం నాదే నా ఇంట్లో వాళ్లే కాదు నా బిడ్డలు ఈ ఊర్లో వాళ్ళు ఈ వీధిలో వాళ్ళు ఈ నగరంలో వాళ్ళు ఈ ప్రపంచంలో వాళ్ళు అందరూ దేశంలో వాళ్ళు అందరూ నా బిడ్డలే అందరూ సుఖశాంతంతో ఉండాలి అనే హృదయ పరిధిలో జీవిస్తాడు ఈశ్వర ఈశ్వరతత్వంలో జీవతత్వంలో కుంచుకుపోయిన స్వార్థపూర్తి జీవితంతో గడుపుతుంటాడు ఎప్పుడైతే ఆ జీవితంలో గడుపుతున్నాడో ఏం జరుగుతుంది అందరిని మోసం చేయటం సంచుల నుండి డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టడం అవి వాళ్ళు ఎవరో వస్తున్నారు మీ ఏబీసీ వాళ్ళే ఎవరో సిబిఐ వాళ్ళు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళటం మళ్ళీ జైల్లో పెట్టడం మా ఆవిడికి నగలు కొనాలని మీరు ఇంట్లో నగలు వస్తువులు అవి అడగమాకండి ఇంట్లో మీకోసం కానీ మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగులందరూ లక్ష రూపాయలు చేసం వచ్చినా అక్కడికి వెళ్ళి మళ్ళీ లంచాలు పుచ్చుకుంటే మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది అందుకని నిస్వార్థమైన జీవితాన్ని గడపటానికి అలవాటు ఈ భోగభాగ్యాలన్నీ అశాశ్వతమే అని తెలుసుకున్న తర్వాత నిత్యానిత్య వస్తువు వివేకం వచ్చిన తర్వాత ఇదంతా అనిత్యమైన ఈ భోగభాగ్యాలు దేనికి మనకి అనిత్యమైన దేవ కోరుకుందాం అనిత్యమైన పరమాత్మను కోరుకుందాం ఆయన సన్నిధానంలో మనం ఆనందాన్ని పొందుదాం సచ్చిదానంద స్వరూపంలో బ్రతుకుదాం ఇక్కడ ఈ మాయే దేశంగా అయింది ఏది పరిణామంలో ఇది మళ్ళీ కదిలి కాలం అయింది కాలం అంటే ఏంటండి కాలాన్ని సర్పంతో పోల్చారు సర్పం జరా జరా జరా పాటిపోతుంది అట్లాగే కాలం కూడా స్వామి దగ్గరికి వచ్చి కనీసం ఒక ఇరవై నేను వచ్చి అప్పుడు మెహర్బాబా సెంటర్లో సత్సంగం జరుగుతూ ఉండేది మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం అక్కడి నుంచి మళ్ళీ స్వామి మళ్ళీ వచ్చారు నాకు ఉపదేశం చేసింది ఆయన ఎవరికీ ఉపదేశం చేయలేదు అసలు నాకు ఒక్కదానికి ఉపదేశం చేశారు నాకు సత్య జ్ఞానానందాన్ని పేరు పెట్టారు అవన్నీ నేను ఎప్పుడు బయట వాటికి నేను బయటకి చెప్పుకోలేదు నాకు కావలసింది ఆయనే ఆయనే దైవం ఆయనే గురువు నా జీవితాన్ని మార్చేసింది కూడా ఆయనే ఈ కాలం మూర్తి గురించి ఏమైంది వస్తుంది దీన్ని స్పేస్ టైమ్ అండ్ సబ్స్టెన్స్ అన్నారు స్పేస్ టైం అండ్ సబ్స్టెన్స్ అందుకే నేను ఎంత చెప్పాను మీకు సైన్స్కి దీనికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంది అయితే తెలుసుకోగలిగితేనే ఈజ్ అన్నాడు ఇది ఐన్స్టీన్ సిద్ధాంతం ఈ అన ఈ అంటే ఎనర్జీ ఎం అంటే మ్యాటర్ इलानर्जी एक् मैटर वी सब्स एनर्जी वस्ट कदलने स्पेस अंत कदल टाइमअ कद मचि कयाशक्ति फलतमें చైతన్యాన్ని అంటిపెట్టుకుంది కాబట్టి దీన్ని చిచ్చెక్తి అన్నారు ఈ పరిణమ ఇదే పరిణమించే ప్రజ్ఞ ప్రకృష్టదే ప్రజ్ఞ అన్నారు అంటే ప్రకృతితో అవినాభావ సంబంధం ఉన్నదే ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే తెలుసుకునే తెలివి ఈ తెలివి మనం సంస్కారాలను కూడా ఏర్పరచుకుంటున్నాం ప్రతిదీ తెలుసుకుంటున్నాం అదేంటి ఇదేంటి ఇదేంటి ఇదేమైనా ఒకటి రెండు సార్లు సంస్కారంగా మారింది ఈ సంస్కారం ఏమైంది జన్మకి కారణమైంది అందుకని ఈ తెలుసుకునే తెలివిని కూడా వదిలిపెట్టమన్నాడు పరిపూర్ణానికి వచ్చేటప్పటికి ముందు నువ్వు జీవుడుగా పోవాలి తర్వాత ఈశ్వరుడుగా అవ్వాలి ఈశ్వరుడు బ్రహ్మగా అవ్వాలి బ్రహ్మ పరబ్రహ్మగా అవ్వాలి పరబ్రహ్మ కూడా లేనివాడే అనే స్థితి తెలుసుకోవాలి అక్కడి నుంచి పరిపూర్ణ స్థితికి తీసుకెళ్తారు అయితే ఇవన్నీ దాటామా ముందే పరిపూర్ణం పరిపూర్ణం అంటున్నారు ఏంటని నిన్నటి నుంచి నాకు ఆలోచన వస్తుంది మనం ఏ స్థాయిలో ఉన్నాము జీవుడిగా దాటామా ఈశ్వరుడిగా దాటావా బ్రహ్మస్థితిని దాటావా బ్రాహ్మీభూతిని పొందావా బ్రహ్మజ్ఞానాన్ని పొందావా బ్రహ్మానుభూతిని పొందావా మరి ఇవన్నీ లేకుండా ఎక్కడా పరిపూర్ణం ఎక్కడా కారణ గుణాలే కార్యమైన ప్రపంచంలో ఉన్నాయి బీజ లక్షణాలే వృక్షంలో ఉన్నాయి ఈ చైతన్య లక్షణమే మాయాశక్తి ద్వారా ప్రపంచంలో మనం చూస్తున్నాం ఈ మాయా మాయాశక్తి అన్నారు మాయా అనేదాన్ని ఇంద్రజాలికుడు కూడా చేస్తాడు స్టేజ్ మీద వారి పిల్లలు చాలా ఇష్టపడతారని మనం సర్కస్ వాళ్ళని తీసుకొచ్చి ఇంద్రజాలం చేస్తుంటాం ఒక కత్తు ఒక బోన్ తీసుకొస్తాడు ఇద్దరు మనుషులు వచ్చి ఓ బోన్ తీసుకొచ్చి అక్కడ పెడతారు దానిలో ఒక ఆడపిల్లని తీసుకొచ్చి చూపిస్తాడు అందులో కూర్చోబెడతాడు కూర్చోబెట్టి అన్ని వైపుల నుంచి కత్తులు పెట్టి పొడిస్తారు మళ్ళీ కాసేపు ఉన్నదే పైన తీసేసి పిల్లని బయటికి తీస్తారు ఈ కత్తులు లోపల పొడిచాం ఏం ఈ పిల్లకి ఏం జరగలేదు బతికే ఉండేది చూపిస్తాను అట్లాగే అదే ఇప్పుడు ఇంద్రజాలంలో చాలా చాలా చేస్తూ ఉంటారు ఒక హ్యాండ్ కట్ చిప్ పడేయటం దాని నుంచి ఒక పావురాని తయారు చేయటం మళ్ళీ ఆ పావురాన్ని అంటాడు అనేటప్పటికీ మళ్ళీ ఒక హ్యాండ్ కట్ వచ్చేస్తుంది ఎట్లా వచ్చింది ఇది ఇంద్రజాలికుడి శక్తి మాయ యొక్క మనకి ప్రపంచం ఉన్నట్లుగా కనపడతాను ఇప్పుడు ఇంద్రజాలికుడు అంటున్నాం కొంతమంది ఋషులు తపశక్తితో కొన్ని క్రియేట్ చేశారు పూర్వం నుంచి కూడా మనకు తెలుసు ఆయన విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని క్రియేట్ చేశాడు ఆ భరద్వాజుడు భరత్మహామునికి వచ్చి తను ఆకలితో ఉంటే తన సైన్యానికి కామధేను ద్వారా కొంత సృష్టించి ఆయనకి షట్ర సోపేకమైన ఆయన చాలా ఆనందపడ్డాడు ఒక రిషే తన తపశక్తితో ఇన్ని వస్తువులను తయారు చేయగలిగినప్పుడు परमात्म शक्ति प्रपंच विशेषमा विशेषमें का तपस्पन्न अतन ओक शक्ति नीव नी शक्ति मैया शक्ति कार्यमें भौतिक प्रपंचम अदे अव्यक्तम शक्ति ఇది అంతర్గతమైన మాయాశక్తి అద్వయం ఈ శక్తిని కూడా శక్తికి శక్తి మంతుడికి ఇది కూడా ఆత్మస్వరూపమే ఇప్పుడు మళ్ళీ ప్రపంచానికి కారణం ఆత్మ చైతన్యాన్ని నిరూపిస్తున్నాడు ఈ చైతన్య యొక్క లక్షణాలే కార్యంలో కనిపిస్తున్నాయి ఇది అద్వయం ఆత్మ గుణం అంటేనే స్ఫురణ స్ఫురణ అంటే ఉండటమే ఏం స్ఫురిస్తాను మన లోపల చైతన్యం నేను నేను నేను అని చెప్తుంది నేను ఉన్నానని స్ఫురించటమే స్ఫురణ అది ఉందని అనుకోవటమే చిత్తు స్ఫురణే సత్తు అనుకోవటం చిత్తు సత్తులేని చిత్తు లేదు చిత్తులేని సత్తు లేదు అంటూనే అనుకోవాలి అనుకుంటూనే ఉండాలి ఇదే సా సాధాత్మకమైన స్ఫురణ నేననే స్ఫురణ ఆత్మకుంది అనాత్మకి లేదు ప్రపంచానికి కూడా లేదు శరీర మన ప్రాణాలు కూడా నేనుకు విషయం నేనంటే ఏంటి ఇప్పుడు నేనంటే ఏంటిరా ఇప్పుడు చెప్తుంది ఏంటి ఏది నేనంటే ఉంది లోపలి ఆత్మ ఇప్పుడు ఈ శరీరం ఏంటి ఆత్మకి విషయం ఇప్పుడు ఆత్మ శరీరం ఏమైంది అనాత్మ అయింది దీని యొక్క విషయమే అనాత్మ అనాత్మ ఉందా లేనిది కదా శరీరం లేనిదే కదా ఆత్మ ఉంది అనాత్మ లేదు విషయీకరించుకుంటే ఉంది విషయీకరించుకోకపోతే లేదు ఉంది అనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు ఆ రకంగా ఉండటం లేకపోవడం అనేదాన్ని మనం ఆసత్యం అంటాం ఇప్పుడు నేనన్నావు జగత్తు నాదిన్నది చెప్పుకున్నాం మనం ఈ జగత్తులో ఉన్నాయన్ని నావి అనుకుంటున్నావు ఈ జగత్త లేదు అందులో ఉన్నాయి కాదు కదా జగత్త జగత్తులో ఉన్నా విషయాలన్నీ నీవు కాదు నువ్వే లేకపోతే నీకు శరీరం లేదు ఇప్పుడు అశరీరీ అన్నారు అంటే శరీరం చచ్చిపోయిందని అర్థం శరీరం ఉండగానే లేని స్థితిలో నువ్వు జీవిస్తున్నావు అంటే శరీరానికి ఉండే లక్షణాలన్నీ ఇప్పుడు నీకు లేవు శరీరానికి బంధువులు ఫ్రెండ్స్ భోజనం ఇవి అవి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ లేవు నీకు లేవంటే ఉండి లేని వాడిగా ఎందుకు ఆపంస నేను వాళ్ళను వాళ్ళని చెప్పి చైతన్య రూపమైన ఆత్మతత్వం ఒకటే ఉంటే అదే అద్వితీయం ఇప్పుడు ఇదే మనం తత్వమశి మహావాక్యం ద్వారా తత్వమశి మహావాక్యం ఆ ఉపదేశవాక్యం అహం బ్రహ్మాస్మి అనుభవ వాక్యం గురువు నీకు ఉపదేశవాక్యం ద్వారా ఇదే బోధించేది తత్ త్వమ్ము అసి తత్ అంటే ఆ పరమాత్మే నీవు నువ్వు ఎప్పుడు ఈశ్వరుడు అయ్యావు ఉపాధి కోల్పోయినప్పుడు నువ్వు ఈశ్వరుడు ఉపాధి ఉన్నంత వరకు నువ్వు సంకుచిత భావంతో ఉన్నావు ఒక లిమిటేషన్స్ లో ఉంది నీవు ఈ లిమిటేషన్స్ ఎప్పుడైతే ఉపాధిని కోల్పోయావో నువ్వు ఈశ్వరుడు అయిపోయావు ఈశ్వరుడు అంటే మనం ఎక్కడ గుళ్ళోనో లేదా ఎక్కడో ఆలోచించుకుంటున్నా నీవే ఈశ్వరుడు ఎప్పుడయో ఉపాధిని కోల్పోవాలి నీ నీ తొంభై ఆరు వదిలించాలి నువ్వు శుద్ధ సాత్వికంలోకి రావాలి నీ సముకుచిత భావాలు పోవాలి నీ సర్వజ్ఞత్వంలో జీవించటానికి అలవాటు ఈశ్వర భావనలో ఉన్నప్పుడు లక్షణాలు ఈశ్వరుడు కావలసిన విషయాలని కా ఈశ్వరుడికి ఉండేవన్నీ కూడా మీలో ఉన్నాయా లేదా చూసుకోండి మీలో ఎంతమంది ఈశ్వరులు ఉన్నారో చెప్పండి ఇప్పుడు ఇదంతా రావాలంటే మనలో ఉన్న అజ్ఞానం అవిద్య జీవభావం పోవాలంటే అవిద్య పోవాలి అజ్ఞానం పోవాలి మాయ తొలగాలి అప్పుడే మీకు ఈ అఖండ తత్వం అనుభవానికి వస్తుంది దీనివల్ల పునరావృత్తి లేదు పరశువేది ఇనుము పరశువేదిని ఇనుము చూపితే బంగారు అయినట్లు గురువు దగ్గర చేరి మీరు బ్రహ్మానుభవాన్ని పొందాలి వచ్చిన పాట పాడతాం స్వామి అడగాలిగా నిన్నేమో మాట్లాడలేదన్నారు ఇవాళ మాట్లాడాలన్నీ జన మరణ నిజ దోధరీరా దురీ మోక్ష నరక ధిరా జనన మరణను దురా పరిపూర్ణ నందే దాస్త్రులను మతూలను నా డరి బయ జన మరణ నిజబోదలి దురాయి మోక్ష నరక తాను వచ్చిన చోటు చలియా సర్వముతల్లిపోయే దు లేని పోనులు సేనను సేనాధిపతులు అయోని సంభవమైన తనుగుల ఏ రి జనన మరణము విజబోధ కలినా దూరా మోక్ష నరక రాజు లే రాజు లేడో మంత్రి లే డూరాజకూరాజు లెక్క రా రాజు రాజాకాంక్షను సోమ వార్తీన మరణ నిజ బోధకని లేదురా మోక్ష రకము దిక్కులేని దొరతనా దిక్క నీరుంటే నిక్కమోయీ జగములో నూరా దిక్కులేని తనువులపే తక్కువ శాస్త్ర మోలగా దిక్కులేని తనువులపే పెక్కు శాస్త్రూ లం ఒక్క రెప్పను పెక్కు జీవుల ఏ జనన మరణము నిజ బోదగని లేదురాయి మోక్ష ఎన్నిటిని ఎన్నిటిని నమ్మరానిది క్షణ బంగురం విధి ఎన్ని పేర్లో పెట్టుకున్నాది తన్ను తాను కన్న మోక్షం బన్న మాట సున్నలాయను తన్ను తాను కన్న మోక్షం బన్న మాట సున్నలాయను